అస్సలం అయికం వరహమూ అబర్కూ అల్హదుల్లాహి రబుల్ ఆలమీన్ ఒస్లత్ వలం అలా సయద్న్ ముర్సలీన్ నబీన మహమ్మద్ వాల అలీ వీ అజమాయిన్ అమ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం ఈనాటి శీర్షికలు మనం స్వర్గంలో స్వర్గవాసులకు లభించే మరిన్ని అనుగ్రహాలు వరాలు మహాశివులారా స్వర్గంలో స్వర్గవాసులు ఏ ప్రాంతంలో ఎక్కడా సంచరించాలనుకున్నా ఎలాంటి అభ్యంతరం వారికి ఉండదు అల్లాహోతాలా ఈ విషయాన్ని కురాన్లో ఇలా తెలిపాడు సూర్యజుమర్లో స్వర్గవాసులు స్వయంగా స్వర్గంలో ఇలాంటి సౌకర్యం వారికి ఇవ్వబడిందో الله يكبر تقنطلو چلينچو كونتو ديني نكوڑا پرستاوش دارو وَأَوْرَثَنَ الْأَرْضَ نَتَبَوَّأُ مِنَ الْجَنَّةِ حَيْثُ نَشَاءُ الله تعالى سورغم لو ما کو یہ پرانتم لو یکڑا ما کو اسطح مچنطلو ترگي اٹوونٹی سنچارين چه اٹوونٹی او کاشم ما کو ائر پاڑو چه سادو فَنِعْمَ أَجْرُ الْعَامِلِينَ సత్కార్యాలు చేసే వారికి లభించే ప్రతిఫలం ఇంత ఉత్తమంగా ఉంది ఇంకా మహాశివులారా స్వర్గవాసులకు అల్లాహ వైపు నుండి లభిస్తున్నటువంటి అనుగ్రహాలు వరాలు వాటిని మనం ఈ లోకంలో విధంగా చెప్పుకోలేము స్వయంగా వారు అక్కడ ఏదైతే అనుభవిస్తారో దానికి మాటి మాటికి వారి నోట అల్లాహ యొక్క पवित्रता अल्लाह यात्रोत्र प्रशंसलूलतुटाई कड़ा सुबहन अल्ला अलहमदिल्ला अटंटूम इधर आराधना परंग लेदा वारी पै मोपड़न एदेना भारम्मा कावल इहलोक उकम अक्ला బాధ్యత అనేది చేయవలసిన ఈ కార్యం ఉంది అన్నటువంటి భారం ఉండదు అయితే అక్కడ వారికి లభిస్తున్న అనుగ్రహాల వల్ల వారి నోట అల్లాహ యొక్క కృతజ్ఞతలు వెళ్తూనే ఉంటాయి వారు అల్లాహను ప్రశంసిస్తూనే ఉంటారు ఆ విషయాన్ని ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైవల్ చెప్పారు యుల్హమూన్ తస్మిహ వ తక్బీర్ కమాతుల్ హమూన్ అన్ యలాగే ఎలాగైతే మీరు శ్వాస తీసుకుంటారో అలాగే తస్బీహ్ తక్బీర్ అల్లాహు అక్బర్ సుబ్బాన్ అల్లాహ్ వారి నోట వెళ్తూనే ఉంటుంది ఇది వారికి ఏ బాధ్యతాపరంగా అనే విషయం ఉండదు ఇంకా మహాశివులారా స్వర్గం చాలా పవిత్రమైన పరిశుభ్రతమైన స్థలము అక్కడ ఎలాంటి మలినము అపరిశుభ్రత మరియు ఏ అసహ్యకర విషయం అనేది ఉండదు అందుగురించి సరోగవాసులు ఏ అన్న పానీయాలు సేవించినా వారు స్వర్గంలోని రకరకాల ఆహారాలను భుజించినా వారికి ఎలాంటి మలమూత్ర అవసరం అనేది ఏర్పడదు దీనికి సంబంధించిన ఆధారాలు మనము దీనికంటే ముందు గత లో కూడా విని వచ్చాము స్వర్గవాసులు స్వర్గంలో ఎలాంటి చెడు మాట వారి నోట వెళ్ళదు ఎలాంటి చెడు అసహ్యకరమైన విషయాలు వారు వినరు ఈ విషయాన్ని అల్లాహోతరాన్లో ఇలా తెలిపాడు లాయస్ మిహా లం తారు స్వర్గంలో ఎలాంటి వృధా విషయం కానీ ఎలాంటి పాపకార్యమైన విషయాలు కాని వినరు వారికి వినవడేది చెప్పబడేది కేవలం శాంతి శాంతి సలాం సలాం అంటే ఇక్కడ అల్లా వైపు నుండి కూడా సలాం వారికి అందుతూ ఉంటుంది దైవదూతలు వారికి సలాం చేస్తూ ఉంటారు పరస్పరం స్వర్గవాసులు కలుసుకున్నప్పుడల్లా సలాం చేసుకుంటూ ఉంటారు ఇంకా అక్కడ ఎలాంటి వృధా కార్యకలాపాలు ఎలాంటి పాప కార్యాలు ఎలాంటి పాప విషయాలు వినడానికి ఏ అవకాశము ఉండదు వల్మల ఇక తుదు అలైన్ బాబ్ సలాములై బీమా సొవర్థుం ఫి అవుకు దైవదూతలు వారి ముందు వివిధ ద్వారాల గుండా ప్రవేశిస్తూ ఉంటారు మరియు వారికి సలాం చేస్తూ ఉంటారు మీపై శాంతి కురియుగాక అని వారిని దీవిస్తూ ఉంటారు అంతేకాదు ఇహలోకంలో మీరు ఎంతో సహనంతో సత్కార్యాల్లో జీవితం గడుపుతూ ఉన్నారు విశ్వాసంపై జీవితం గడుపుతూ ఉన్నారు దానికై పరలోకంలో మీకు ఎంత మేలు కలిగింది ఇదంతా మీకు శుభం ఇలాగే ఉండుగాక అని వారు దీవిస్తూ ఉంటారు ఇహలోకంలో గుడ్డి ప్రేమలో పడి ఎందరో యువకులు యువతులు తమ జీవితాలను నాశనం చేసుకుంటూ ఎన్నో పాటల వెనుక ఎన్నో రకాల సీరియల్స్ ఫిలింల వెనుక వారి జీవితాలను వృధా చేసుకుంటున్నారు పాటలు వినడంలో నిమగ్నులై వారికి వేరే ప్రపంచం ధ్యానమే ఉండదు అయితే ఇలాంటి వారు స్వర్గంలో అక్కడ వారికి स्वर्ग कन्द द्वारा मरी दैवदूत द्वारा इंका स्वर्गप मं मंजी पद्या एवते उटा अभी विनी वाटुर्ट आनंदकाली लाभ पंदे अवकाश वो को अंदू మరియు తాత్కాలికపు ఇహలోక నశించిపోయే కొన్ని లాభాలను చూసుకొని వాటితో రుచి పొందే ఉద్దేశంతో పరలోకంలో స్వర్గంలో లభించే శాశ్వత అనుగ్రహాలను మనం కోల్పోకూడదు స్వర్గంలో స్వర్గవాసులకు స్వర్గ కన్యలు ఏదైతే లభిస్తారో వారు కూడా స్వర్గవాసుల గురించి మంచి పద్యాలు పాడుతారు వారు గేయాలు వినిపిస్తారు కొన్ని హదీతుల్లో వాటి యొక్క కొన్ని పదాలు కూడా వచ్చి ఉన్నాయి ఉదాహరణకు నెహ్నుల్ ఖయ్యిరా తిల్ హిసాన్ అజ్వా కిరామ్ ఎందురూ న బికుర్రతి మేము ఎంతో శీలవంతులము అందమైన వారి మీ మరియు ఉత్తమ గుణాలు గలవారి మేము గౌరవనీయులైన పుణ్యపురుషులకు భార్యలము మరియు వారు మా వైపున చూశారంటే వారి యొక్క కళ్ళకు ఎంతో చలువ లభిస్తుంది ఈ విధంగా మహాశివులారా ప్రళయ దినాన స్వయంగా స్వర్గవాసులు స్వర్గంలో అల్లాను స్థుతిస్తూ అల్లాను పొగడుతూ అల్లా యొక్క పవిత్రతను కొనియాడుతూ అల్లా యొక్క గొప్పతనాన్ని చాటుతూ ఉంటారు అయితే అల్లాహు తాలా కొన్ని సందర్భాలలో దైవదూతలతో ఓ దైవదూతల్లారా నా ఈ దాసులు ఇహలోకంలో నా ఆజ్ఞ పాటిస్తూ అన్ని రకాల చెడులను వదులుకొని ఈ చెడు పాటలు ఏవైతే ఉండేనో వాటిని కూడా వదులుకొని ఇక్కడికి వచ్చారు మీరు వారికి మంచి విషయాలు వినిపించండి అని ఆ సందర్భంలో దైవదూతలు సుబాన్ అల్లా వల్లహందులి వలా ఇలాహా ఇల్లల్లా వల్లాహు అక్బర్ ఎంత మధురంగా పాడతారంటే అంత అందమైన విషయం ఆ స్వర్గవాసులు అంతకుముందు ఎప్పుడూ విని ఉండరు ఈ విధంగా మహాశివులారా స్వర్గవాసులు ఇంకా ఎన్నో రకాల వరాలు పొందుతూ ఉంటారు ఇంకొన్ని ముఖ్యమైన విషయాలు మీ ముందుకు ఉన్నాయి మహాశివులార స్వర్గంలో స్వర్గవాసులకు మరీ ఆనందకరమైన ఒక సందర్భం ఏమిటంటే స్వయంగా అల్లా వారికి ఖురాన్ వినిపిస్తాడు అబ్దుల్లా బిన్ ఇమామ్ అహ్మద్ రెహమహుల్లా గారి కితాబు సున్నాలో ఈ హదీఫ్ వచ్చి ఉంది ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం చెప్పారు ఖాన నా సుయోమ్ అల్ ఖయాస్మాహు అల్ ఖుర్ ఆన్ ఫయిదా సమిఅ మిన రహమాన్ ఫక అన్నహులమ్ కబుల్ దాలిఖ్ ప్రళయ దినాన వారు ఖురాన్ విని ఉండరు రెహమాన్ ద్వారా వారు వింటారు అప్పుడు వారికి అంతకుముందు ఎప్పుడూ ఖురాన్ వినట్లుగా ఇదే మొదటిసారిగా విన్నట్లు ఏర్పడుతుంది ఈ విధంగా మహాశివులారా అల్లాహు తాలా స్వయంగా వారికి ఖురాన్ వినిపిస్తాడు దానివల్ల వారికి ఎంతో ఆనందం కలుగుతుంది మరియు ఖురాన్ యొక్క పారాయణం ఆ తర్వాత కూడా జరుగుతుంది మహాశివులారా స్వర్గంలోని వరాలలో స్వర్గవాసులకు ఎప్పుడూ చలి ఏర్పడదు వారికి ఎలాంటి ఎండ తాకిడి వేడి అనేది కూడా ఉండదు స్వర్గవాసులకు స్వర్గంలో లభించే అతిపెద్ద అతి గొప్ప వరాలలో ఒకటి అల్లాహ సంతృష్టి ఈ అల్లా యొక్క సంతృష్టి అనేది స్వర్గవాసులకు లభించే వరాలలో అతి గొప్పది అని పురాణ ఆయతులు మరియు హదితుల ద్వారా కూడా మనకు తెలుస్తుంది సూర్యఫజ్రలోని చివరి ఆయతుల్లో కూడా యాల్ ఇర్జియ అంతేకాకుండా సూరతుల కార్యాల ఫి ఐషతి మరియు అలాగే లయూద్ఖిల ముఖన్ యరద అల్లాహ్ వారి పట్ల సంతృష్టిగా ఉంటాడు మరియు వారు కూడా అల్లాహ్ పట్ల సంపూర్ణమైన ఇష్టంతో ఉంటారు సహ్యదీతిలో వచ్చిన ప్రస్తావన ఇలా ఉంది అల్లాహు తారా సొరగ వాసులతో అడుగుతాడు హల్ రదీతుం మీరు సంతోషంగా ఉన్నారా మీకు ఇవ్వబడిన అన్ని వరాలతో అనుగ్రహాలతో సంతృప్తికరంగా ఉన్నారా ఫయకూలూన్ వాలనా లానర్దా యారబ్ అవును ప్రభువా మేము ఎందుకు సంతోషంగా ఉండము ఎంతో సంతోషంగా ఉన్నాము ఒక అతైతన మాలమ్ తోటి అహదమ్మిన్ ఖల్కిక్ నీవు నీ సృష్టిలో ఎవరికీ ప్రసాదించనంత మాకు ప్రసాదించావు మేము చాలా సంతోషంగా ఉన్నాము సహీ బుఖారి మరియు సాహిముస్లింలో వచ్చిన హదీత్ ప్రకారం అల్లాహుతాలా స్వర్గవాసులతో అంటాడు యా అహ్లల్ జన్న ఓ స్వర్గవాసులారా వారంటారు లబ్బైక్ వ సాదైక్ వల్ ఖైరు అదైక్ హాజరయ్యాము హాజరు కావడంలో మా అదృష్టం అన్ని రకాల మేళ్ళు నీ రెండు చేతులలో ఉన్నాయి అప్పుడు అల్లాహ అడుగుతాడు హల్ రదీతుం మీరు సంతృష్టిగా ఉన్నారా సంతోషంగా ఉన్నారా వారంటారు మానలానర్ బా మాకేమైంది మేము ఎందుకు సంతోషంగా ఉండము ఒక తాతైతన మాలం తోటి అహదమ్ మిన్ ఖాకిక్ నీ సృష్టిలో నీవు ప్రసాదించనంత మాకు ప్రసాదించావు మేము సంతోషంగా ఉన్నాము అప్పుడు అల్లాహతా అంటాడు ఇంతకంటే మరి గొప్ప విషయం నేను మీకు ప్రసాదించాలా అప్పుడు వారంటారు ఓ అల్లా ఇంతకంటే మరి గొప్ప విషయం ఇంకా ఏముంటుంది అప్పుడు అల్లాహంటాడు నేను నా యొక్క సంతృష్టిని మీకు ప్రసాదించాను ఇక తర్వాత ఎప్పుడూ నేను మీపై ఏ విధంగా కూడా ఆగ్రహించను కోపానికి గురికాను అల్లాహతాల మనందరికీ కూడా తన వైపు నుండి సంతృష్టి ప్రసాదించుగాక అల్లాహుతాల ఏ ఒక్కసారి కూడా మనపై ఆగ్రహించకుండా ఉండే విధంగా ఏ లోకంలోనే వసులుకొనే సద్భాగ్యం ప్రసాదించుగాక ఇదే విషయాన్ని అల్లాహుతాలా ఖురాన్లు ఇలా తెలిపాడు వాదల్లాహుల్ మినీ నవల్ మినాత్నాత్హిల్ అన్హ రుహాల్ఫీహిన్ అల్లాహోతాలా విశ్వాసులైన స్త్రీ పురుషులకు వాగ్దానం చేశాడు వారిని స్వర్గంలో వారి కింద కాలువలో ప్రవహించే అటువంటి స్వర్గాలలో ప్రవేశింపజేస్తాడని మరియు జన్నా త్యాధిలో వారికి చాలా ఉత్తమమైన గృహాలు ప్రసాదిస్తాడని వరిమిన్ అల్లాహి అక్బర్ వీటన్నిటికంటే అల్లాహొక్క సంతోషం ذالك هو الفوز العظيم واسطة وانك إده اتي غبب ويجيام اتي غبب ساپليام اتي مهاشه لارا سرغم لو پرتی سرغ واسيوكا پرتی كوري كتير توند ما تشتهيه الانفس واري منس مچ ندي منس كوري ندي واري كبرسادن چبر توند قرآن لو یہ پرستاوا نا ఇన్నో చోట్ల ఉంది సాహిబుఖారిలో వచ్చిన హదీతి ప్రకారం ప్రవక్త సల్ అల్లాహు అలీ వసల్లం ఒక సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు ఒక గ్రామీణుడు అక్కడే ప్రవక్త మాట కూడా వింటూ ఉన్నాడు అయితే ప్రవక్త సల్లల్లాహు అలె వసల్లం మాట మాటల్లో ఈ విషయం కూడా ప్రస్తావించారు స్వర్గవాసుల్లో ఒక వ్యక్తి ఓ అల్లాహ స్వర్గంలో నాటు వేయాలనుకుంటున్నాను అప్పుడు అల్లా అంటాడు నీకు నీ కోరికకు కుమించిన ప్రతీ వస్తువు ప్రసాదించబడుతుంది కదా అప్పుడు అతను అతను అంటాడు అవును అల్లా నీ వైపు నుండి ఎలాంటి కొరత లేదు కానీ నేనే స్వయంగా నాటు వెయ్యాలి పొలం చెయ్యాలి అన్నటువంటి కోరిక ఉంది అప్పుడు అల్లా అంటాడు మనిషి చూస్తూ చూస్తుండగానే దున్నుడైపోతుంది విత్తనం వేయడం అయిపోతుంది మొలకలు ఎత్తుతాయి పొలం పండుతుంది ఆ తరువాత గింజలు వస్తాయి ఆ తరువాత పర్వతాల మాదిరిగా ధాన్యాలన్నీ కూడా ఓవైపున కుప్పలు కుప్పలుగా ఉంటాయి మనిషి ఇది చూస్తూ ఉంటాడు అప్పుడల్లా అంటాడు ను అటే పక్కన ఉండు నీకు మరే వస్తువు కూడా నీ కోరికను తీర్చెదినట్లుగా కనబడుతుంది ఈ ప్రస్తావన ప్రవక్త సలల్లాహు అలీ ప్రస్తావిస్తూ ఉండగా ఆ గ్రామీణుడు చాలా శ్రద్ధగా మాట వింటున్నాడు వెంటనే ప్రవక్త మాటను అందుకొని ప్రవక్త ఇతను ఏదైనా అన్సారి అయి ఉంటాడు లేదా మక్కా యొక్క హురైషి అయి ఉంటాడు ఇక్కడికి వచ్చిన తర్వాత నాటు వేయడం కూడా నేర్చుకున్నాడు కావచ్చు ఎందుకంటే వీళ్ళే వ్యవసాయ పని చేసేవాళ్ళు వ్యవసాయం అంటే ఏంటో మాకు తెలియదు అని అన్నాడు అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలీ వసలం నవ్వారు ఈ విధంగా మహాశివులారా స్వర్గవాసులకు రకరకాల అనుగ్రహాలు స్వర్గంలో లభిస్తాయి అయితే ఈనాటి కార్యక్రమం యొక్క సమయం సమాప్తం కావస్తుంది గనక స్వర్గవాసులకు లభించే అనుగ్రహాల్లో అతి గొప్ప అనుగ్రహం దానికంటే మించిన అనుగ్రహం ఇక ఉండదు అదేమిటి అల్లాహ్ యొక్క దర్శనం ఇన్షాల్లా దాని గురించి మీరు తర్వాత కార్యక్రమంలో వింటారు జుజాకుముల్లాహుఖైరా అలామీ వరకార్